శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి ఆరవ ప్రకరణ మగు చిత్ర ద్వీపంలో నూట ఒకటవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఈశ్వరుని విషయంలో మత ఏ విధంగా తెలుసుకున్నారు ఆ విషయాన్ని యోగులు మొదలుకొని స్థావరములను కూడా ఈశ్వరునిగా భావించేటువంటి వారి వరకు అనేక మతభేదాలు వాది విప్రతిపత్తిని చూపెట్టాడు గ్రంథకర్త ఇప్పుడు నూట ఇరవై రెండవ శ్లోకానికి అవతారిక చూడండి రెండు పేజీ టీకాలో రెండవ అంకం నన్ను ఏవం మతభేదే కశ్య ఉపాధేయత్వం కశ్యవా హేయత్వమితి ఆకాంక్షాయా ఆహా మరి ఇన్ని విధాలుగా మత మతాంతరాల్లో ఈశ్వరుని విషయంలో తెలుసుకున్నటువంటి విషయాన్ని మాకు తెలియజెప్పారు అసలు ఇన్ని మతాల్లో ఏ మతము ఉపాధేయము ఏది హేయము ఏది గ్రహించాలి ఏది త్యజించాలి అసలు ఈశ్వరుని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి మేము ఏమని నిశ్చయం చేసుకోవాలి అని విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు నూట ఇరవై రెండవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు గ్రంథకర్త తత్వ నిశ్చయ కామే న్యాయాగమ విచారిణ ఏకైవ ప్రతిపత్తి సత్ సప్యత్ర స్ఫుటముచ్యతే తత్వ నిశ్చయ కామేనా న్యాయ ఆగమ విచారిణాం తత్వమును తత్వం అంటే యథార్థము ఎవరి యొక్క యథార్థము అంటే ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని నిశ్చయించగోరు వారు న్యాయ ఆగమ విచారణం న్యాయం అంటే యుక్తి ఆగమం అంటే శాస్త్రం ఆగమ ప్రకరణానుసారంగా సందర్భానుసారంగా అనేక అర్థాలు చేస్తారు ఆగవం అంటే కేవలం సర్వసాధారణంగా శాస్త్రం అని అర్థం చెప్తారు కొందరు ఆగమం అంటే వేదం అని చెప్తారు కొందరు ఆగమం అంటే స్మృతి శాస్త్రాలని చెప్తారు శైవాగమము నారద పాంచరాత్రము మరి ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాలు అంటారు అయితే ఆ ప్రకరణాన్ని బట్టి ఆగమ శబ్దానికి అర్థం చేసుకోవాలి వేదము అర్థం కనుక చేసినట్లయితే ఆగమ అనే శబ్దానికి ఆ అంటే సమంతాత్ గమ గమయతి బోధయతి పరబ్రహ్మతత్వం ఇది ఆగమ అనే విధంగా వేదమునకు అర్థం చేయాలి ఆ అంటే సమంతాత్ అంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా గమయతి అంటే బోధయతి సంపూర్ణంగా ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ గమ ఆ సమంతాత్ గమయతి బోధయతి పరబ్రహ్మతత్వం ఇది ఆగమ అనేటువంటి వ్యుత్పత్తి అనుసారంగా అర్థం చేయాలి ఇక స్మృతికి అర్థం చేసేది ఉంటే సందర్భానుసారంగా ఆ గ మగతూ శివవక్ేభ్య గతాశ్రుతం మృతంతు వాసుదేవస్ తస్మాదాగమ్యతే ఆగతంతు శివవక్ేభ్య శివుని యొక్క ముఖార బిందం నుండి వెలువడింది గతంచ గిరిజాశ్రుతం పార్వతీదేవి యొక్క కర్ణముల ఎందు చేరినటువంటిది మతంతు వాసుదేవస్య వాసుదేవునికి శ్రీమన్నారాయణునికి ఇది సమ్మతమైనటువంటిది అందుకని ఇది ఆగమ ఆగమము అంటారు శివుని యొక్క ముఖారము వెలువడింది ఆగమ శాస్త్రాలు శైవాగమము ఇట్లాంటివి శివుడు చెప్పినాడు ఎవరికి చెప్పారు పార్వతీదేవికి చెప్పాడు ఆమె శ్రవణం చేసింది మరి వాసుదేవునికి సమ్మతమైనటువంటిది అందువల్ల ఇది ఆగమము ఏది అంటే స్మృతి శైవాగమము మొదలైనటువంటి గ్రంథాలు ఇవి స్మృతుల్లో గనవుతాయి సరే సందర్భానుసారంగా ఆగమం అంటే సర్వసాధారణంగా శాస్త్రం తెలుసుకోండి మనకిక్కడ వేదాంత శాస్త్రానుసారంగా అని తెలుసుకోవాలి న్యాయం అంటే యుక్తి మరి వేదాంత శాస్త్రం ఈ వేదాంత శాస్త్రాన్ని యుక్తిని ఆశ్రయించి ఎవరైతే విచారం చేస్తారో వారికి తత్వ కామేన ఆమె న్యాయాగమ విచారణ తత్వ నిశ్చయమును చేసుకున్నటకు కోరిక న్యాయము యుక్తి మరియు శాస్త్రమును వేదాంత శాస్త్రమును ఆశ్రయించి విచారించేటువంటి వారు ఎవరైతే జిజ్ఞాసులు సాధకులు ముముక్షువులు వారందరికీ ఒకే ఒక ప్రతిపత్తి ఏకా ఏవ ప్రతిపత్తి సార్ ఒకే ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానం ఒకే విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది సా అవి అత్ర స్ఫుటముచ్చతే ఆ ఏకరీతిగా ఈశ్వరుని యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ స్వరూపాన్ని ఇప్పుడు మేము స్పష్టం చేయబోతున్నాము శృతి అనుసారంగా ఈశ్వర స్వరూపాన్ని నిర్ధారణ చేసి మేము చెప్పబోతున్నాము ముందు శ్లోకంలో చెప్తాడు తత్వ నిశ్చయ కామేనా నాలుగో అంకం చూడండి తత్వ నిశ్చయ ఇచ్ఛయా ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని నిశ్చయముగా తెలుసుకున్న ఊరువారైనటువంటి వారి చేత న్యాయ ఆగమయోహో విచారణ శీలానం న్యాయమును ఆగమమును చక్కగా విచారించే స్వభావం కలిగినటువంటి వారికి పురుషాన్నం అటువంటి పురుషులకు ప్రతిపత్తి ఏకాయవ సార్ ఒకే ఒక జ్ఞానం ఇన్ని విధాలుగా మతభేదాలు ఏవైతే మనం తెలుసుకుంటూ వచ్చామో అన్ని విధాలుగా తెలుసుకోరు తత్వమును నిశ్చయం చేసుకున్నటువంటి వారు తత్వ నిశ్చయ ఇచ్ఛ ఎవరికైతే ఉందో వారు ఇన్ని విధాలుగా తెలుసుకోరు ఒకే రీతిగా తెలుసుకుంటారు సా కీదృశి ఇత్యత అది ఏ విధమైనటువంటి నిశ్చయము ఈశ్వరుని స్వరూపము అది నిర్ధారణ చేసి చెప్పండి అని అంటే సా అత్రి స్ఫుటం వచ్చేది అది కూడా ఇక్కడ మేము స్పష్టంగా చెప్తాము మతవాదులందరి గురించి చెప్పాము మరి అసలు స్వరూపం చెప్పకపోతే మేము ఇంతగానో చెప్పింది కూడా వ్యర్థమే కదా లేకపోతే ముముక్షులకు తికమక అవుతుంది కదా సందిగ్ధంలో పడిపోతారు అందుకని శాస్త్రం ఎప్పుడు కూడా మహాత్ములు ఎప్పుడు కూడా ముముక్షులను సాధకులను సందిగ్ధంలో ఉంచరు స్పష్టంగా తత్వం ఏమిటో చెప్పి వారికి తత్వ నిశ్చయం చేస్తారు అందువల్ల తామేవ ప్రతిపత్తి దర్శయతం తదనుకూలం శృత్యం పఠతి ఆ ఈశ్వరుని వాస్తవ స్వరూపం ఏమిటి తత్వం ఏమిటి అది నిశ్చయించి చూపెట్టుట కోసము శృతినే సాక్షాత్తుగా ప్రమాణంగా ఇస్తూ శ్వేతశ్వేత ఉపనిషత్తు నాలుగు డాష్ పది సంపూర్ణ శ్లోకం ఉపనిషత్ మంత్రమైంది చదవండి మాయా మాయినందు అప్తం సర్వమిదం జగత్ మాయా మాయా అయితే ప్రకృతి విద్యాత్ ఈ జగత్తు ప్రకృతి అంటే ఉపాదాన కారణం విద్యాత్ అంటే జానీయాత్ తెలుసుకో తెలుసుకోవాలెను మాయనందు మహేశ్వరం ఇక ఆ మాయా ఉపాధి గలవాడు ఎవరు అతడు మాయి ఎవరు అంటే మాయా విశిష్ట చైతన్యం మహేశ్వరుడు ఈశ్వరుడు అశ అవయవ భూతూ సర్వం ఇదం జగత్ వ్యాప్తం అతని యొక్క అవయవ భూతములైనటువంటి అంశ రూపములైనటువంటి చరాచరాత్మక ఈ జీవకోట్లు ఎవరైతే ఉన్నారో వారందరి చేత ఇదం జగత్ సర్వం వ్యాప్తం ఈ సంపూర్ణ జగత్ వ్యాపించి ఉన్నది అంటే ఎవరైతే మాయా అనేటువంటి జగత్ ఉపాదాన కారణమును తీసుకొని ఈ జగత్తుకు నిమిత్త కారణమయ్యి మరి తన యొక్క అంశముల చేతనే ఈ సంపూర్ణ జగత్ అంతా ఉన్నదో అతడు ఈశ్వరుడు అంటే అభిన్న నిమిత్తన కారణం ఈశ్వరుడు మాయా అనేది ప్రకృతి అంటే ఉపాదాన కారణం మరి మాయినా అంటే మహేశ్వరుడు మాయా విశిష్ట చైతన్యము నిమిత్త కారణం అంటే ఇక్కడ నిమిత్తము వేరు ఉపాదానం వేరు ఇట్లా కాదు తస్య అవయవ భూత ఇస్తూ అని చెప్పిన శబ్దాల చేత స్వయంగా ఆ ఈశ్వరుని యొక్క అంశభూతాలే ఈ చరాచర భూత అన్నప్పుడు స్వయంగా తానే వివర్త కారణం కూడా తెలుసుకోవాలి అభిన్న నిమిత్తపాదాన కారణము మాయా విశిష్ట ఈశ్వరుడు ఇది ఈశ్వరుని యొక్క వాస్తవ స్వరూపం అతడే జగత్తునకు ఉత్పత్తి స్థితి ప్రళయకర్త అని ఈశ్వరుని స్వరూపాన్ని శృతి అనుసారంగా స్పష్టం చేసినాడు ఈశ్వరుడు అంటే ఎవరు అంటే ఇది తీసుకోవాలి మనం మాయా ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం అని ఈ శ్వేతాశ్వత ఉపనిషత్తు అనుసారంగా తెలుసుకోవాలి టీకా తొమ్మిదవ అంకం మాయా ప్రకృతి అనగా జగదు కారణం విద్యాత్ అనగా జానీయాత్ మాయను ప్రకృతిగా తెలుసుకోవాలి జగత్తునకు ఉపాదాన కారణముగా తెలుసుకోవాలి పానీయ పరిభాష అనుసారంగా జని ప్రకృతి అని చెప్తాడు ఏది కార్యోత్పత్తికి కారణము అది ప్రకృతి అనబడుతుంది అంటే ఉపాదాన కారణం అని తెలుసుకోవాలి ప్రకృతి అంటే ఉపాదాన కారణము అని ఎక్కడైనా గాని మీకు ప్రకృతి శబ్దం వస్తే వెంటనే ఉపాదన కారణము అని గుర్తుకు రావాలి ఆ ఉపాదన కారణం ఎవరు అంటే మాయా అందుకని మాయను ప్రకృతిగా తెలుసుకో అన్నాడు ప్రకృష్ట వాచ ప్రశ్చ కృతిస్థ సృష్టి వాచక సృష్ట ప్రకృష్ట యా దేవి అంటూ దేవి భాగవతం చెప్తుంది ప్రకృతి ప్రకృతి ప్ర అంటే ప్రకృష్టమైనది విశిష్టమైనది శ్రేష్టమైనది అని అర్థం కృతి అంటే సృష్టి అంటే నిర్మాణం చేయుట కృతి అనేది అంటే సృష్టిని నిర్మాణం చేయుటయందు ఏది చాలా నేర్పర్యో చాలా ప్రకృష్టము అది ప్రకృతి అనపడుతుంది అదే మాయా ఇక మాయినంతు మహేశ్వరం మాయినంతు అంటే మాయా ఉపాధికం అంతర్యామనం ఏవో మహేశ్వరం అంటే మాయా అధిష్టాతారా నిమిత్త కారణం జానీయా మాయినహ అనేటి ఎవరు మాయా ఉపాధి కలిగినటువంటి వాడు అంతర్యామి అంటే మాయకు అధిష్టానము జగత్తునకు నిమిత్త కారణమైనటువంటి ఏ మాయా విశిష్ట చైతన్యం ఉన్నదో ఏ మహేశ్వరుడు అతడే ఈశ్వరుడు అనబడతాడు అస మాయన అంటే ఈ మాయ యొక్క అంటే మహేశ్వరస్య అవయభూతై అంశ రూపై చరాచరాత్మకై జీవై కృష్ణమిదం జగత్ వ్యాప్తం ఇది అసహ శ్రుతే అర్థ ఆ ఈశ్వరుని యొక్క అవయవ భూతంలే మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పినట్లు ఇక్కడ ఆ జగదధిష్టానము మాయకు అధిష్టానము అయినటువంటి ఏ మాయి ఉన్నాడు అతని యొక్క అవయవ భూతాలే ఈ సంపూర్ణ జగత్తు జడమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు సంపూర్ణ చరాచర బ్రహ్మాండము మరి ఆ బ్రహ్మాండ అంతర్గతమైనటువంటి చరాచర భూత ఇవంతా కూడా మహేశ్వరుని యొక్క అంశములే కాబట్టి ఇదంతా వ్యాపించి ఎవరున్నారు అంతా ఆ ఈశ్వరుడే అని తెలుసుకోవాలి ఇప్పుడు దీని ద్వారా మనకు తెలుస్తుంది అనువణువు కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే జడముండని చేతనముండని ఏదైనా ఉండని అనువనువు కూడా ఈ యొక్క స్వరూపమే అని తెలుసుకోవాలి సర్వం కలివిధం బ్రహ్మ అత్త పరతరం నాణ్య ధనం జయ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత క్షేత్రజ్ఞాత్మ విద్ధి సర్వ భారత అని సకల శ్రుతులు స్మృతులు ఏవైతే మహావాక్యం చేత చెప్తున్నాయో సర్వం కలివిధం బ్రహ్మ మత పరధర్మ నాణ్యత కించి దస్తి ధనంజయ ఇత్యాది ఇవన్నీ జగద్బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని చెప్పేటువంటి మహావాక్యాలు అహమాత్మ గుసీ ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇత్యాది మహావాక్యాలు జీవ బ్రహ్మల యొక్క అభేదాలు చెప్తున్నాయి అంటే బ్రహ్మ వ్యతిరేక్తంగా ఎతికించిత్ నాస్తి ఇంకే వేరే ఏమీ లేదు అంత బ్రహ్మమే ఉంది అని చెప్పే తాత్పర్యం ఉంది ఇది ఈశ్వరుని యొక్క స్వరూపము ఏతత్ శృతి అనుసారేణ ఈశ్వర విషయో నిర్ణయో యుక్త యుక్త ఇక ఈ శ్వేతాశ్వతర శృతి అనుసారంగా ఈశ్వరుని యొక్క స్వరూప నిర్ణయము చేసుకోవాలి ఇంకా ఇంతకు పూర్వం మనం తెలుసుకున్నటువంటి మత మతాంతరాల్లో ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా త్యాజ్యములే గ్రహ్యములు కావు వాళ్ళకు భ్రాంతి కలిగింది కానీ శృతి సమ్మతమైనటువంటి ఈశ్వరుని స్వరూపము ఇది మయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు జగత్తునకు అభిన్న కారణం పదకొండో అంకులో ప్రింటు దృష్ణమైంది చూడండి ఇది మత్యనుసారేణ ఉంది అక్కడ శృత్యనుసారేణ కావాలి మకారం తీసేసి షు అని రాసుకోండి పన్నెండవ అంకం కుతయుక్త ఇత్యా సంఖ్య సర్వత్ర అవిరుద్ధత్వాత్యాహ అయితే ఈ శృతి సమ్మతమైనటువంటి ఈశ్వర స్వరూప నిర్ణయం ఏదైతే ఇది యుక్తమున్నది అన్నాడు ఎందువల్ల యుక్తం ఎందువల్ల యోగ్యం ఉన్నది సర్వత్ర అవిరుద్ధత్వాత ఇది ఎక్కడ కూడా విరోధం అనేది రాదు ఈ మతవాదులు ఎవరు ఎవరైతే తెలుసుకున్నారో వారికి కూడా ఈ లక్షణం అన్వయిస్తుంది అయితే వారు ఏదైతే తెలుసుకున్నారో వారు తెలుసుకున్నది ఈశ్వరుడే కాని వాళ్ళు తెలుసుకున్నంత వరకే అదే ఈశ్వరుడు మీతో ఈశ్వరుడు కాదు అని ఇక్కడ పొరపాటు పడ్డారు కర్మ విపాకత దాసయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర ఈశ్వరుని లక్షణం చేసినారు సరే పంచక్లేశాలు లేనటువంటి వాడు పవిత్ర విధ కర్మలు లేనటువంటి వాడు కర్మ ఫలాలు సుఖ దుఃఖాలు లేనటువంటి వాడు సుఖదు అనుభోజన్య సంస్కారము ఆశయము లేనటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పారు అందులో ఈశ్వరుని యొక్క అంశం ఉందా లేదా ఉంది ఆ పురుష విశిష్టు ఎవరు అంశమే ఈశ్వరుని యొక్క అదే ఈశ్వరుడు మిగతాది ఈశ్వరుడు కాదు మిగతా ఎవరు కూడా ఈశ్వరుడు కారు అని అనుకోవడం తెలుసుకోవడం ఇది భ్రాంతి ఇక అక్కడ మొదలుకొని గడ్డిపూచ వరకు అశ్వత్ వృక్షము అర్క వృక్షము అంటే రాగి చెట్టు జిల్లేడు చెట్టు మరి వెదురు చెట్టు ఇంకా గడ్డి పూచ వరకు కూడా ఎవరెవరైతే ఈశ్వరుణ్ణి తెలుసుకొని వాళ్ళు ఆరాధిస్తున్నారో అది పొరపాటు కాదు ఎందుకు గడ్డి ఈశ్వరుడు లేడా అశ్వత్ వృక్షంలో ఈశ్వరుడు లేడా జిల్లేడు చెట్టు ఈశ్వరుడు లేడా ఇంకా కొంతమంది పార గడ్డపార గొడ్డలి కత్తులు వాటికి కూడా పూజలు చేస్తారు ఈశ్వరుడు అని వాటిలో ఈశ్వరుడు లేడా బాతి ప్రియ రూపంలో జడ వస్తువుల్లో ఉన్నాడు మరి సత్తు చెత్తు ఆనందరూపం చేత చేతన ప్రాణుల్లో ఉన్నాడు ఎక్కడ లేడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు అని అనుకున్నట ఇది పొరపాటు కాదు కానీ అది మాత్రమే ఈశ్వరుడు ఇంకా ఎక్కడ లేడు ఈశ్వరుడు అని అనుకున్నట పొరపాటు ఇక్కడ చాలా మంది పొరపాటు పడ్డారు అందువల్ల ఎవరెవరు ఏదేది ఈశ్వరుడు అని తెలుసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఈ శృతి సంబంధమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపం నిర్ణయం ఏదైతే అది విరోధం లేదు అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అందువల్ల యుక్తము అన్నాడు పద్నాలుగో అంకం సర్వశ అపి ఈశ్వరత్వ అభ్యుపగమాత కేనాపి విరోధ ఇది భావ సర్వత్ర కూడా ఈశ్వరుని యొక్క స్వరూపముగా అని తెలుసుకున్నట్లయితే ఇంకా ఏ మతవారి చేత గాని విరోధము లేదు విరోధం ఉండదు నూట ఇరవై నాలుగో శ్లోకము ఇది శ్రుత్యనుసారేణ న్యాయో నిర్ణయ ఈశ్వరే తిరోధ సరంతే సది నా ఇది శ్రుత్యనుసారేణ ఈ శృతి యొక్క అనుసారంగా ఈశ్వరే నిర్ణయ న్యాయ ఈశ్వరుని విషయంలో ఏదైతే నిర్ణయం చేయబడిందో అది న్యాయమే అది యోగ్యమే యుక్తమే అన్నాడు ఎందుకని యుక్తము తథా సతి స్థావరాంతవాది నా అవిరోధ స ఆ విధంగా ఒప్పుకున్నట్లయితే అంటే మాయంతో ప్రకృతి విద్యార్థు మాయనంతో మహేశ్వరం అని ఈశ్వరుని స్వీకరించిన ఎడలా యోగులు మొదలుకొని స్థావరం పర్యంతం ఎవరెవరు ఈశ్వరవాదులు ఉన్నారో వారందరికీ కూడా ఏం విరోధం లేదు దీని దీన్ని ఈశ్వరునిగా భావించారో అందులో ఈశ్వరుని యొక్క ఉంది ఏం విరోధం లేదు అందువల్ల ఇది యుక్తముంది అని నూట ఇరవై నాలుగో శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాము ఇప్పుడు పదిహేను అంకం చూడండి నన్ను జగత్ ప్రకృతి భూతయా మాయా రూపం ఇది అత సరే స్వామీజీ ఇప్పుడు శృతి యొక్క ప్రమాణాన్ని ఇస్తూ మాయాతో ప్రకృతి విద్యాత్ ఈ జగత్తు ఉపాదన కారణము మాయా అని చెప్పినారు ఆ మాయ యొక్క స్వరూపం ఏమిటి స్వామీజీ అని అంటే ఆ మాయ యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు మాయాచయ్యం తమో రూప తాపనీయే తదిరణాత్ అనుభూతి మాయాచూపా అని తాపనీయే అంటే నృసింహ ఉత్తర తాపనీయోపనిషత్తులో చెప్పడం అయింది మాయాచ తమో రూపా అనంటే అనేది తమో రూపమైనటువంటిది అని మా యొక్క స్వరూపాన్ని చెప్పినాడు అయితే ఇక్కడ మాయా తమో రూపం అంటే ఎందువల్ల తమో రూపం ఉన్నది అని అంటున్నారు కుత ఇత ఆహ ఎందువల్ల తమో రూపం ఉన్నది అంటున్నారు అంటే తాపనీయే తదిరనాథ్ మాయాచ తమో రూప అని అంటూ ఉత్తర తాపనీ ఉపనిషత్తులో చెప్పబడింది అందుకని తమో రూపం అని చెప్తున్నాం మేము చూడండి మాయాచ తమో రూపా ఇది తాపనీయో ఉపనిషద్ది తమో రూపత్వ అభిధానాది మాయాతో తమో రూపానంటూ నృత్యం ఉత్తర తాపన యోపనిషత్తులు చెప్పబడినందువలన మాయా తమో రూపం చెప్తున్నాం అంకము మాయా తమో రూపత్వే కం ప్రమాణం ఇది ఆకాంక్షాయా అనుభూతేహే ఇది శృతిరేవ అత్ర అనుభవ ప్రమాణం ఇది ప్రతిజానీత ఇత్యాహ అనుభూతి మాయా తమో రూపం ప్రమాణం ఏమిటి శృతిని అనువాదం చేసి చెప్తున్నారు మీరు కానీ ప్రమాణం చూపెట్టు అని అంటే అనుభవమే ప్రమాణము అంటాడు సకల జీవుల యొక్క అనుభవాన్ని అనువాదం చేసి శృతి చెప్పింది ఆ అనుభవమే ప్రమాణం అని ప్రతిజానీతే ప్రతిజ్ఞ చేస్తున్నాడు శ్లోకము నూట ఇరవై తమ రూప తాపనీయే తదిరనాథ్ అనుభూతిం తత్రమానం ప్రమాణం ప్రతిజ్ఞే శృత్యం స్వయం అనుభూతి ఇక్కడ ప్రమాణము అని శృతి ప్రతిజ్ఞ పూర్వకంగా మాయా తమో రూపం ఉన్నది అని చెప్పింది ఇరవై అంకం తమో రూపత్వే కహ అసౌ అనుభవ ఇది ఆకాంక్ష సరే స్వామిజీ సకల జీవుల యొక్క అనుభవాన్ని అనువాదం చేస్తూ నృశ్యం ఉత్తర తాపం యొక్క చెప్తూ మాయా చెప్పింది అని మీరు చెప్తూ ఉన్నారు మరి ఆ సకల జీవుల యొక్క అనుభవం ఏ విధంగా ఉంది ఆ అనుభవం చూపెట్టండి అనే విధంగా ఆకాంక్ష కలిగినప్పుడు తదే తజ్జడం మొహాత్మకం ఇది శృతురేవ అత్ర అనుభవం స్పష్ట జడమితి అయినా మాయా తమో రూపం అనుభవము సకల జీవులకు ఏ విధంగా ఉంది అది చెప్తున్నాను తదే తజ్జడం మొహాత్మకం అని అక్కడే వృష్ణము ఉత్తర తాపన ఉపనిషత్తులోనే చెప్పడం అయింది శ్లోకము జడం మోహాత్మకం ఆబా లగోపం స్పష్టత్వా అనంత్యం తాబ్రవీత్ జడం మోహాత్మకం జడము జడమంటే దీనికంటారు మనకందరి కంటిస్థమే ఉంటది స్వపర జ్ఞప్తి శూన్య జడ ఈ మాయ స్వయంగా జడమున్నది జడం యొక్క లక్షణము మోహం యొక్క లక్షణము స్వయంగా గ్రంథకర్త చేస్తున్నాడు ఇప్పుడు నూట ఇరవై ఏడవ శ్లోకంలో మరి మోహాత్మకం మోహవైచిక్ అంటే బుద్ధికి అందనిది మాయను గురించి విచారం చేయబోతే అది బుద్ధికి అందదు బుద్ధికి గోచరం కాదు బుద్ధి ఎక్కడ కుంటిభూతమవుతుందో అది మోహము అంటాడు గ్రంథకర్త స్వయంగా ఇప్పుడు మాయను గురించి విచారం చేస్తే ఎవరికి కూడా అంతు అందుకని జడమున్నది మోహ రూపం అనేటువంటి అనుభవము లోకులకు ఉంది ఆ లోకుల యొక్క అనుభవాన్ని అనుబానం చేసి ఉపనిషత్తు చెప్పింది అయితే ఈ అనుభవము ఏ ఒక్కరికో ఉండొచ్చు అందరికి ఎక్కడ ఉంది స్వామిజీ అనంటే ఆ బాల గోపం ఇప్పుడు చిన్న పిల్లవాడు మొదలుకొని గొర్రెలు కాసేటువంటి గుల్లవాణి వరకు ఇంకా చెప్తే ఆబాల కమలాసన పర్యంతం చిన్న పిల్లవాడు మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మ వరకు ఈ విషయం స్పష్టం ఏమిటి ఈ మాయ జడ రూపం ఉన్నది మోహాత్మకం ఉన్నది ఆ మాయ ఎట్లా ఉన్నది అనంత్యం అనంత్యం ఉన్నది దానికి అంతు లేదు మాయకు మాయకు అంతున్నదా బాబా లేదు మరి వెళ్ళండి సృష్టి లోపలికి ఈ పృథివిని వదిలి ఆ బ్రహ్మాండంలోకి వెళ్ళండి దానికి ఏమైనా అంతున్నదం చూడండి ఇదంతా మాయా కార్యమే కదా చూడండి ఆ గోలాలు గోలాంతరాలు నక్షత్రాలు ఆ పాలపుంతలు గ్యాలక్సీలు ఏవేవో ఏవేవో ఏవో ఇంక పోతే దానికి అంతే లేదు ఇది చివరి భాగము ఈ బ్రహ్మాండానికి అనేది లేదు మీ బుద్ధికే అందదు పోయిగా అందుకే అనంత్యం అని మా స్వరూపము జీవులకు అనుభవం ఎక్కడ అనుభవం ఉన్నది అంటే చెప్తాను విను తిప్పణం చూడండి లోకు విషి ఐంద్రజాలిక మంత్ర ఔషధి ఆది కనుకరి దేనే వాళ్ళే పురుషానికి అజ్ఞానికే క్షోభ కరిహి తిస్ తిస్ ఆకర్షే ఐంద్రజాలిక కే దర్శన అజ్ఞాని హి హై ఏకి హి అజ్ఞాన దుర్ఘటుకు బి సంపాదన కరి హైతే మాయా కయే హై చూడండి లోకంలో ఐంద్రజాలికలు గారిడీ వాళ్ళు ఉంటారు కదా వారు వినోదంగా జనులకు మాయిక వస్తువులను చూపెట్టి వారిను సంతోషపరుస్తారు ఐంద్రజాలి కూడా తన యొక్క మంత్రం చేతను ఔషధం చేతను మణి మొదలైనటువంటి మణి మంత్ర ఔషధాల చేత చమత్కారాలు చూపెడతారు వింత వింత పదార్థాలను చూపెడతారు అయితే ఆ వింత పదార్థాలు ఆ ఇంద్రజాలి కూడా ఎవడైతే వాని దృష్టిలో అవి తను చూపెట్టేటువంటి చమత్కారిక వస్తువులు అనేటువంటి భావన ఉండదు తనకు తెలుసు ఈకతో పావురాయి బోకెతోని రూపాయి చేస్తాడు ఒక కుండ పెంకు తీసుకుంటాడు అందరికి ఇలా చూపెడతాడు ఏమున్నది చూడండి చెప్పండి అంటే కుండ అని అందరు అంటారు దాన్ని ఆ చెయ్యి మూసి ఆ బట్టలో దాసి చూ మంతరాన్ని ఏదో చేసి వెంటనే వాళ్ళ ముందే అదే మళ్ళీ చెయ్యిని చాచి అది రూపాయి అవుతాయి ఇప్పుడు అది నిజంగా ఆ ఇంద్రజాలికుని దృష్టిలో రూపాయ కాదు చూసేవారికి రూపాయి ఎందుకట్లా కనపడుతుంది చూసేవారికి అంటే వారి వారి అజ్ఞానము క్షోభించి రూపాయి లాగా కనపడుతుంది ఆ అజ్ఞానమే మాయా మాయా అంటే ఏదో కాదు ఐంద్రజాలిక దర్శనతే మాయా అజ్ఞాని హి ఆ మాయనే అజ్ఞానం అనపడుతుంది ఏకి హి అజ్ఞానం దుర్ఘటుకు బి సంపాదన కరే ఆ ఒకే ఒక అజ్ఞానము ఘటింప శక్యము కాని దాన్ని కూడా ఘటింపజేసి చూపెడుతుంది ఇది మోహాత్మ కాదా జీవులను మోహంలో పొడలేదా ఇవ్వడానికి చూస్తూ చూస్తూ ఉండగానే అందరి ముందు ఆ ఇంద్రజాలికుడు ఒక దారం రీళ్లు తీసుకొని దాని చివరిని చేత పట్టుకొని ఆ దారం రీళ్లను ఆకాశంలోకి విసిరి ఆ దారం ఇల్లు మళ్ళా కింద పడది అలాగే పైకి వెళ్ళిపోతాది అంతే ఆ దారాన్ని అంతా విచ్చుకుంటూ విచ్చుకుంటూ అది ఎక్కడ పోతుందో ఇక కింద పడది ఆ దారాన్ని పట్టుకొని ఈ ఐంద్రజాలి కూడా ఆకాశంలోకి ఎక్కుతాడు ఎక్కినా పెద్ద యుద్ధం జరిగినట్లుగా శబ్దాలు వినపడతాయి భేరీ ఢంకా ఆ ఏనుగుల సప్పుళ్ళు గుర్రల కిచకిచలు మరియు సైన్యం యొక్క హాహాకారాలు ఇవన్నీ వినపడతాయి ఇంకా తలలు చేతులు కాళ్ళు నరికి వేయబడి అన్ని భూమి మీద పడతాయి ఈ దృశ్యమంతా చూసి ఆశ్చర్యపోతారు ఏమి ఏం జరిగింది ఇదంతా ఏమంటారు దీనికి మాయా అంత మాయా అంటారు ఇక ఇట్లా చూపెట్టిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి గుడు ఏర్పరిచినటువంటి ఆ స్థలంలోనే ఐంద్రజాలికుని అనుచరుడు కూడా ఉంటాడు ఎక్కినవాడు కాకుండా వాని అనుచరుడు ఇంకో ఉంటాడు వాని అనుచరుడు ఆ ఎక్కిన వాడిని పేరు తీసుకొని ఒరే రామయ్యా అని పిలిస్తే వాడు అందరి ముందేమో ఆకాశంలోకి ఎక్కిన వాడు పిలిస్తే ఆ మందిలో నుంచి వస్తున్నాడు ఇంత భూమి మీద నుంచి ఆ మంది నుంచి ఓ అనుకుంటూ వస్తాడు ఒరే రామయ్య అంటే ఓ ఇక్కడే ఉన్నా అని వాడు మందిలో నుంచి వస్తాడు ఇదంతా మాయా కదా విచిత్రం కదా ఆ విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్రజాల వల్ లోకే తేనమాయ ప్రకీర్తిత అని దేవి భాగవతం చెప్తుంది విచిత్ర కార్యకరణ అది ఏ కార్యం చేయదు చెప్పండి ఏదైనా చేసి చూపెడుతుంది అంతకంటే విచిత్రము లేదు అనుకునే కూడా చేసి చూపెడుతుంది విద్యారాయణ గురుదేవులే కొనుముందు ఇక్కడే చెప్పబోతున్నాడు ఎక్కడ అంటే మూడు పేజీలో ఉంది శ్లోకము నూట ఇక్కడ ఇదే ప్రకరణంలో నూట శ్లోకంలో చూడండి ఏ తస్మాత్ కిమ్ ఇదేంద్రజాలం గర్భవాదూత నాకురం పరీయాయ శిశు యన జర వేషైరణే కైర్వృతం పశ్యతిత్తి శృణోతి జిగ్రతి తచ్చత్యథా గతిడు ఇంతకంటే విచిత్రమైన కార్యం ఏం చెప్పండి చూడు ఒక పురుషుని శరీరంలో ఒక వీర్య బిందువు అది జల బిందువు ఆ జల బిందువు చేత ఏమేమైతుంది చూడండి ఏ తస్మాత్ కిమివేంద్రజాలమపరం యద్ర్భవా స పురుషుడు స్త్రీ గర్భంలో వేసినటువంటి ఆ జలబిందువు రేతహ ఆ వీర్య బిందు ఏదైతే అది చేతతి అది చేతనాన్ని పుంజుకుంటుంది ఆ జలబిందు జడమే కదండి ఆ జడమైంది చేతనత్వాన్ని పుంజుకొని అది క్రమేణ హస్త మస్తక పాద ఆ ఇంకా ఏమేమి సకల అవయవాలను సవరించుకుంటుంది పురుషాకారాన్ని పొందుతూ ఉంటుంది శిశువుగా పరిణామం అది అనేక అవయవాలను సవరించుకుంటుంది పర్యాయ న శిశు త్వయ వనజరా వ్రతం జన్మిస్తుంది క్రమేణా బాల్యావస్థను పొందుతుంది ఆ తర్వాత కౌమార అవస్థ యౌనావస్థ వృద్ధావస్థ ఈ విధంగా మారుతూ పోతూ ఉంటుంది మరి కళ్ళతో చూస్తది చివరితో వింటది మొక్కుతోని వాసన చూస్తుంది ఇంకా ఏమీ చేయదు గచ్చతి ఆగచ్చతి పోతుంది వస్తుంది విచిత్రమైనటువంటి పనులు చేస్తుంది ఇన్ని విచిత్ర కార్యాలు చేయడానికి కారణం ఎవరు మూల ఉపాధి ఉంటే మాయా ఏ తస్మాత్ కిమివి ఇంద్రజాలం అపరం ఇంద్ర కంటే ఇంద్రజాలం ఏమున్నది మీరు రోడ్డు మీద అక్కడ ఇక్కడ ఇంద్రజాలీ కొన్ని గారిడీవని చూస్తారు కానీ దానికంటే కూడా ఇది అత్యంతమైనటువంటి ఇంద్రజాలము అంటారు చూసారా ఇది మాయా ఇదే మోహాత్మకం అంటాడు మరియు జడమున్నది ఇది లోక అనుభవం ఉన్నదా లేదా ఐంద్రజాలికుల ఆటలు ఎందు లోకులు ఆ చూస్తూ చూస్తూ ఆ వింత వస్తువులను చూసి హా అని జడులైపోతారు బుద్ధి కుంఠితం అయిపోతుంది ఇది సంభవము అని బుద్ధి కుంఠితమైతుంది ఒక ఇదే జడము మోహము మాయ అనేది లోకుల అనుభవం ఉన్నది అందుకని అనుభవమే ప్రమాణము అని చూపెట్టాడు ఆ మాయను అనంతమని చెప్పింది ఉన్నది అనంతమంటే బ్రహ్మం ఏ విధంగా దేశకాల వస్తు పరిచయ రహితం అనంతం అని చెప్పుకున్నాము మరి అట్టనా అనంటే జ్ఞానము కలగనంత వరకు ఇది అనంతమే అని గ్రంథకర్త స్వయంగా చెప్తాడు ఎంతవరకు జ్ఞానం కలగదో అంతవరకు ఇది అనంతం ఉన్నది ఉన్నది అన్ని ఉన్నది కాబట్టి జడము మోహాత్మకము మరి అనంతము అని ఏ విధంగా నృశ్యం ఉత్తర తాపం యోపం చెప్తూ లోకా అనుభవాన్ని అనువాదం చేస్తూ చెప్పింది కాబట్టి మాయా జడము మోహాత్మకము అనంతమున్నది అని తెలుసుకున్నాం ఇరవై అంకం జడం మోహంచ ప్రకృతే కార్యం ఇది ఆబాల గోపాలదేనా సర్వేశాం అనుభవ ఇత్యథ మాయ జడము మోహాత్మకము అని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే కార్యం దృష్టి కారణానుమాన ఆ మాయ యొక్క కార్యాన్ని చూసి ఆ కారణమైనటువంటి మాయను మనం అనుమానం చేయాలి మాయ అయితే ఎవరికి కనపడదు కదా కనపడింది ఎవరికన్నా మాయ కనపడదు కానీ కార్యము చేస్తుంది విచిత్రమైనటువంటి కార్యాన్ని అచింతితమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మాయ ఎట్లా తెలుసుకోవాలి అంటే ఈ జడము మోహము అనేది ప్రకృతి యొక్క కార్యం ఇది ఆ కమలాసన పర్యంతం ఆ గోపాల పర్యంతం అందరికి అనుభవం ఉన్నది అని నూట ఇరవై ఆరు శ్లోకాన్ని తెలుసుకున్నాము జడ శబ్దస్ అర్థమాహా ఇప్పుడు జడమంటేంది మోహం అంటేంది స్వయంగా గ్రంథకర్తనే శ్లోకం ద్వారా చెప్తున్నాడు చూడండి నూట ఇరవై ఏడవ శ్లోకము అచిదాత్మ ఘటాధీనం యత్స్వరూపం జడం హి తత్ కుంఠీ భవద్బుద్ధి సమూహ ఇతి లౌకికాహ అచిదాత్మ ఘటాధీనం చిత్ అంటే చేతనము అచేత అంటే అచేతనము జడము సుపరిజ్ఞప్తి శూన్యమైనటువంటి ఘటాదుల యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే జడము సుపరిజ్ఞప్తి శూన్య జడ ఇక మోహం అంటే దేనికంటారు ఇతర బుద్ధి కుంఠి భవేత్ ఎక్కడైతే విచారం చేసి చేసి చేసి ఇక విచారం చేయలేక బుద్ధి కుంఠితం అదే మోహము అని లౌకికుల యొక్క అనుభవం ఉన్నది అత్యుతాత్మ ఘటాదీనం స్వరూపం అది జడం అని చెప్పినాడు ఇక మోహం అంటే మోహ శబ్దార్థం మాహా కుంటి భవే స మోహ ఇది లౌకికా అనంటూ లోకంలో చెప్పినాడు ముప్పై ఒకటో అంకం ఉత్త ప్రకారేణ సర్వ అనుభవ సిద్ధత్వ లక్షణం అనంత్యం సిద్ధం ఇత్యాహ అంటే ఈ పైన చెప్పిన ప్రకారంగా జడం మోహాత్మకం అని మా యొక్క స్వరూపాన్ని మరియు మా యొక్క ఆనంత్యం కూడా సిద్ధమైంది దానికి అంతం లేదు బుద్ధి కుంఠితం అయిపోయిన తర్వాత దానికి అంతం యొక్క చెప్పండి అందుకే అనంత్యం అని చెప్పడం జరిగింది ఇత్తం లౌకిక దృష్ట్య సర్వైరే యుక్తి దృష్ట్యాత్వ నిర్వాచ్యం నా సుతే హే ఇం ఈ ప్రకారంగా లౌకిక దృష్ట్యా లోకుల యొక్క దృష్టి చేత ఇది జడము మోహాత్మకము అనంత్యము అని అందరికీ అనుభవము ఉంది ఏతత్ జాడ్యమోహ లక్షణ తమో రూపత్వం ఇది జడమున్నది మోహమున్నది మరి అనంతమున్నది తమో రూపమున్నది అని లోకిల యొక్క అనుభవాన్ని చూపెట్టాడు ముప్పై అంకం నన్ను ఏవం మాయాయా సర్వానుభవ సిద్ధత్వే ఘటాదివత్ జ్ఞాన అనివర్తిత్వం సాదిత్య సంఖ్య ఆహా మరి ఎప్పుడైతే అనంతమని సిద్ధమైందో అది జ్ఞానం చేత అంతము గాలిగా అది అనంత్యం అని చెప్పారు కదా అది జ్ఞానం చేత నివర్తింపబడకు యోగ్యము కాదు అన్నప్పుడు మాయా అనేది సత్యము మరి బ్రహ్మ అనేది సత్యము మరి జగత్ అనేది సత్యం త్రిసత్యవాదం ప్రాప్తం అవుతుంది అనే విధంగా అంటే యుక్తి దృష్టి ఆతు అనిర్వాచ్యం యుక్తి చేత విచారించినట్లయితే అది అనిర్వాచ్యం మరియు శృతి చేత విచారించినట్లయితే అది తుచ్ఛం మరి లోకికుల దృష్టి చేత అది వాస్తవం ఉన్నది కానీ సర్వత అనివర్త్యము కాదు ఎంతవరకు జ్ఞానం కలగదో అంతవరకు అనివర్త్యం ఉన్నది అనంతమున్నది సత్యం ఉన్నది కానీ జ్ఞానం కలిగితే మాత్రం ఉండేది కాదు దానికే శ్రీ పండిత్ పీతాంబరజీ వారు విచార సాగరంలో ఏమన్నారు విచారీ హువే జో హువే నో అవిద్య కయే హె ఎంత వరకు విచారం చెయ్యమో అంతవరకు అవిద్య యొక్క విద్యమానత ఉంటుంది విచారం చేస్తే పలాయనం అయితే ఉండదు అంతవరకు అనంతమని తెలుసుకోవాలి సత్యమని తెలుసుకోవాలి సరే యుక్తి దృష్టి అత అనివచము యుక్తి చేత యుక్తి దృష్టి చేత అనిర్వచనం ఉండదు అనిర్వచనం అంటే దాని లక్షణం కూడా చేస్తాడు నాసదాసే రీతి సృత నాసీయ సూక్తమని ఉంది ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని ఉంది ఆ నాసదీయ సూక్తంలో ఈ మాయకు ఇది సత్తి కాదు అసత్తి కాదు అని చెప్పి సరస్వ విలక్షణం దీనికే అనిర్వచనీయం అని శృతి అనిర్వచనీయముగా చెప్పింది అనిర్వచనీయం అంటే అది కూడా ఇదివరకు ఎన్నో పండిత్ పీ తాంబర్జీ వారు చెప్పారు ఇది సత్తాని నిర్వచించి చెప్పడానికి గాని అసత్తాన్ని నిర్వచించి చెప్పడానికి గానీ వీలు కాదు అది అనిర్వచనీయం అంటే దాని తాత్పర్యం ఏంది సత్తు విలక్షణము అసత్ కంటే విలక్షణం సత్కంటే విలక్షణం అసత్ అవుతుంది అసత్ కంటే విలక్షణం సత్ అవుతుంది కదా అంటే అట్లా అర్థం చేయొద్దు సత్ అనే లక్షణాన్ని అనుసరించి విచారం చేయదు సత్ అంటే దేనికంటారు త్రైకాలిక ఆ సత్యత్వం మూడు కాలాల్లో ఏది బాధింపబడదో అది సత్యము మరి సది విలక్షణం అంటే మూడు కాలాల్లో బాధింపబడని సత్య వస్తువు కంటే విలక్షణం సత్య వస్తువు అంటే బాధింపబడనిది మరి దానికి విలక్షణం అంటే ము బాధింపబడున్నది అని అర్థం జ్ఞానం కలిగిన తర్వాత అది బాధ అయిపోతుంది అందుకని సద్విలక్షణం ఇక అసత్ విలక్షణం అంటే అసత్ శబ్దానికి అర్థం తెలుసుకొని మొదలూ స్వరూపహీనమునకు అసత్ అందురు దేనికి స్వరూపమే లేదు అది అసత్ అనబడుతుంది ఉదాహరణకు వంధ్యాశతుడు ఆకాశ పుష్పము శశిశృంగము పూర్మరోమము స్వరూపమే లేదు దానికి అసత్ అంటారు అసద్ విలక్షణం అంటే స్వరూపహీనమైనటువంటి అసత్తు కంటే విలక్షణం స్వరూపం గలది అని చెప్పినట్లయింది అంటే ఈ దేహాదిక ప్రపంచ రూపంలో అది స్వరూపం చేత మనకు కనపడుతుందా లేదా అందుకని ఇది అసత్తి విలక్షణం స్వరూపహీనం అంటే వందాశత్తుల లాగా ఉండేది కాదు లేనిదని కాదు ఇక్కడ తాత్పర్యం ఉంది అనుభవ ఉన్నది సకల జీవులను మూడు సెర్వుల నీళ్ళు మూడు చెరువులు జాగ్రత్త స్వప్న సుశూక్తి ఈ మూడిట్లో తింపుతుంది ఈ మాయ అనుభవ గోచరమున్నది దేహం ఏంటిది మాయా కార్యమే కదా మరి మాయ లేదంటే నిస్వరూపం అంటే ఎలా నమ్మేది ఉంది అందుకని అసత్ విలక్షణమున్నది స్వరూపము గలది మరి సత్కంటే విలక్షణము బాధ యోగ్యమున్నది అనిర్వచనీయము అంటారు దీనికి అసదీయ సూక్తం ప్రమాణమున్నది ముప్పై ఐదవ టూ శబ్ద శంకా వ్యావృత్తర్థ తు శబ్దం ఎక్కడొచ్చింది శ్లోకంలో యుక్తి దృష్ట్యా తు అనిర్వచం ఉన్నది తూ తు శబ్దము శంక నివారణకము ఉన్నది అంటే ఈ దీని విషయంలో శంక చేయడానికి రాదు అనిర్వచనం అంటే ఏంది శృతి ప్రమాణం ఉన్నది అని చెప్పినాడు ప్రమాణం ఎత్ నా అసత్ ఆసీద్ ఇది శ్రుతి నా అసత్ ఆసీత్ సద సదీత్ ఇది సత్ కూడా కాదు అసద్ కూడా కాదు మరి ఏమిటి అని అంటే సద విలక్షణం అనిర్వచనీయం మాయా అని చెప్పడం జరిగింది అసహ శ్రుతే అభిప్రాయం నాసదీయ సూక్తం ఏదైతే ఉండదో ఋగ్వేద ప్రమాణము దాని అభిప్రాయం ఏమిటి అనంటే నూట ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు నాసద్రిత్సాసి బాధ నాత్ విద్యా దృష్ట్యాశ్రుతం తుచ్చం తస్య నిత్య నివృత్తిత అనిర్వచనీయం అంటే ఆ శృతి యొక్క అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాడు నా అసదాసిత్ ఇది అసత్ కూడా కాదు ఎందుకు విభాతత్వాత్ అది కనపడుతున్నది ప్రతీతి అవుతున్నది వంజా సుతులాగా అసద్రూపం కాదు నా సదాసి మరి ఇది బ్రహ్మం వలే అబాధ్యము కూడా కాదు ఎందుకు బాధనాథ్ అది బాధ తర్వాత అందువల్ల ఇది అనిర్వచనీయము అని అనిర్వచనీయ యొక్క లక్షణాన్ని స్వయంగా గ్రంథకర్త నూట ఇరవై తొమ్మిదో శ్లోకం యొక్క పూర్వార్థంలో చేసినాడు నా సదాసి విభాతత్వాత్ ఇది అసత్తు కాదు ఎందుకు ప్రతీతి అవుతుండందు నా సదాసి ఇది సదు కూడా కాదు ఎందుకు బాధ నాత్ బాధ యోగ్యం అందుకని అనిర్వచనీయం విద్యా దృష్ట్యా శృతం తుచ్చం విద్యా దృష్టి చేత జ్ఞాన దృష్టి చేత ఇది తుచ్ఛము అని మనకు వినపడుతుంది ఇప్పుడు నేహ నానాస్తి కించన బాధ అయిపోతుంది అన్నాడు కదా ఎట్లా బాధ అంటే శృతి చేత శృతిని విచారించినట్లయితే ఇది బాధ ఏది ఆ శృతి అంటే బృహదారణ్య ఉపనిషత్వం నాలుగు నాలుగు పంతొమ్మిది నేహ నానాస్తి కించుత్య నిషేధాదిత్యర్థ ఈ శృతి నిషేధింపబడింది నేహ నానాస్తి కించేతి నేతి అతహ అన్యదార్థం అని ఈ శృతులన్నీ కూడా జగత్తును జగత్ కారణమైనటువంటి మాయను నిషేధించింది బాధ అయిపోతున్నాయి అందువల్ల ఇది సత్యం కాదు సరిసత్ రూపత్వంతో విరుద్ధత్వా అయుక్తం ఇది ఉపేక్షితం సత్కంటే విలక్షణం అసత్కంటే విలక్షణం సత్తు అని విధంగా చెప్తే విరోధం ఆ విరోధాన్ని పరిహారం చేసింది శృతి ఇది అసత్తు కాదు ప్రతీతి అవుతుంది ఇది సత్తు కాదు బాధ అందుకని ఏం విరోధం లేదు దీనికి అనిర్వచనీయము అని చెప్పాలి ఏం యుక్తి దృష్ట్యా అనిర్వచనీయత్వం ప్రదర్శ విధంగా యుక్తి చేత ఈ మాయను మాయా కార్యాన్ని అనిర్వచనీయమని చూపెట్టి తుచ్చమిదం రూపమస్య ఇది శృతి విద్వద్ అనుభవేణ తుచ్చత్వం దర్శయతి ఇహ తుచ్చమిదం రూపమస్య అస రూపం తుచ్చం అంటే ఈ మాయ యొక్క రూపం ఏదైతే ఉంది తుచ్చం ఉన్నది అంటే విద్వద్ అనుభవానుసారంగా ఇది తుచ్ఛం ఉన్నది అని చూపెడుతున్నాడు యుక్తి చేత అనిర్వచనీయం ఉన్నది అని చెప్పినాడు విద్వాన్ లో అనుభవం చేత ఏమున్నది ఇదంతా తుచ్చం అలీకం లేనే లేదా అంటాడు అనిరోధం నచోత్పత్తి నబద్ధు నచ్చ సాధక అని చెప్పిన ప్రకారంగా విద్వద్ అనుభవాన్ని చూపెడుతూ ఇది తుచ్ఛము అని శృతిలోనే చెప్పబడింది తస్మాత్ తుచ్ఛత్వం దర్శయత అందుకని ఇది తుచ్ఛం అని చూపెట్టినాడు శ్లోకంలో విద్యా దృష్ట్యా శృతం తుచ్ఛము అని విద్యా దృష్టి చేత అంటే జ్ఞాన దృష్టి చేత విద్వాన్ల యొక్క అనుభవం చేత ఇది తుచ్ఛం ఉన్నది అని వినపడుతుంది ఎక్కడ వినపడుతుంది శృతిలోనే వినపడుతుంది ఏది ఆ శృతి అంటే తుచ్ఛం విధం రూపం అని అంటూ రామకృష్ణ తస్య నిత్య నివృత్తిత తుచ్ఛత్వే హేతుమహ ఇది తుచ్ఛం ఏమి హేతు ఉన్నది కారణం నిత్య నివృత్తిత అది నిత్య నివృత్తి అది ఒక ఉండి అది లేకుండా పోయింది ఇట్లా ఒక ఘటము భూతలం ఉందనుకోండి అది పూర్వం ఇప్పుడు ఒక ఆయన దాన్ని వేరే దేవుడు తీసుకుపోయాడు ఇప్పుడు ఆ భూతలం నుండి ఘటము తొలగింపబడింది నిషేధింపబడింది నిషేధ ప్రతీతి విషయత్వం అభావత్వం అడ అభావం అయిపోయింది నిషేధింపబడింది భూతలే ఘటం నాస్తి లేదు అనే జ్ఞానానికి విషయం అవుతుంది అయితే ఈ నిషేధానికి విషయం ఎవరు పూర్వం నిషేధం అవుతుంది కానీ ఈ మాయ అట్లా కాదు ఎప్పుడు లేదు అది నిత్య నివృత్తి తహ ఎప్పుడు కూడా లేనే లేదు అందువల్ల తుచ్ఛం వంధ్యాసూతుడు ఎప్పుడైనా ఉన్నాడా బాబా ఏ యుగంలో ఏ కాలంలో ఎప్పుడైనా ఉన్నాడా తుచ్చము లేనే లేడు స్వరూపమే లేదు దానికి అందుకని విద్యా దృష్టితోని విచారం చేస్తే ఇది తుచ్ఛము యుక్తితోను విచారం చేస్తే అనిర్వచనీయము ఇక లౌకికల దృష్టితోను విచారం చేస్తే ఇది వాస్తవం సత్యం అని ముగ్గురు యొక్క దృష్టి చేత మూడు విధాలుగా ఇది కనపడుతుంది అని నూట ముప్పై శ్లోకం ద్వారా చెప్తాడు ఉపనిషద్ అర్థం ఉపసంహారతి తుచ్చి ఉపనిషత్తు యొక్క అర్థాన్ని ఉపసంహారం చేస్తూ అంటే నాసదీయ సూక్తం యొక్క అర్థము ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని ఉపసంహారం చేస్తూ నూట శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు తుచ్చ నిర్వచనీయాక్తికౌకి త్రిభిర్ బోధై శ్రౌత యౌక్తిక లౌకికై మాయా న్య మాయను ఈ ప్రకారంగా తెలుసుకోవాలి అంటాడు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే శృతి చేత విచారించి సత్యం తెలుసుకున్న తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత అది తుచ్చ అంటే మహాత్ముల యొక్క అనుభవానుసారంగా అది తుచ్ఛా అనబడుతుంది ఇక యుక్తి చేత విచారం చేస్తే అనిర్వచనీయ మనబడుతుంది ఇక లౌకిక దృష్టితో చూసినట్లయితే అది వాస్తవము అని మూడు ప్రకారాలుగా మాయా మాయా తెలియబడుతుంది ఇది నాసదీయ సూక్తం యొక్క తాత్పర్యం అని అంటూ శ్రౌతబోధన తుచ్చ అసతి ఇది తుచ్ఛం ఎందుకన్నారు అంటే కాలత్రేయ అసతి మూడు కాలాల్లో లేదా ఏ కాలంలో కూడా లేదది రజ్జు మీద సర్పము ఏ కాలం ఉందా ఇది పాము అని భ్రాంతి చెందినప్పుడు కూడా పాము లేదు చూస్తున్నప్పుడు కూడా లేదు చూడక పూర్వం కూడా లేదు లేదా రజ్జు అనే అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత కూడా లేదు మూడు కాలాల్లో లేదు అందుకని తుచ్ఛం అట్లే ఈ మాయా తత్కార్యం కూడా తుచ్చము కాలత్రే అసతి యోక్తిక బోధైన ఇక యుక్తితో విచారం అనిర్వచనీయ లోకిక బోధేన వాస్తవిక ఈ లోకుల దృష్టితో చూస్తే విచారం చేస్తే ఇది వాస్తవం ఉన్నది ఇది ఏముత్ర మాయా జ్ఞేయ ఇత్యర్థ ఈ విధంగా మాయా మూడు రకాలుగా ఉంటుంది అని తెలుసుకోవాలి ఈ నిత్య అంటే ఏమిటి ఈ విషయం శ్రీ వేదాంత బాల మొదటి ఉపదేశంలో చివరిలో విస్తారంగా స్పష్టంగా చెప్పినాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఇక్కడ కూడా డెబ్బై ఎనిమిదో టిప్పంలో సంక్షేపంగా చెప్తాడు ఆ విషయం క్రమంగా రేపటి నుంచి తెలుసుకొని ముందు గ్రంథాన్ని కొనసాగిస్తాం నూట ముప్పై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం గుర్తుపెట్టుకోండి ఓం సహనా సహనత్ సహ వీర్యం కరె తేజస్వి నావే ం శి శాంతి శాంతి